దేవుని పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను పరిశుద్ధుడు పరమ తండ్రి మరి ఆయన నామదగిన దేవుడు జీవాధిపతి అయిన పరిశుద్ధుడు అయిన యేసు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరి దేవుడు మరి మనం ఇక్కడ కూడివి సమకూర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఆయనే ప్రభు రక్షకుడు మనకు సారిన దేవుడై దేవునికి నామానికే మహిమ కలుగును గాక మరి మీ అందరికీ యేసుక్రీస్తునామంలో వందనాలు చెల్లిస్తూ మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన స్టార్ట్ చేసుకుందాం స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడ కరణమేడ కృపామేడ దయా కనికరం గలిగిన ప్రభు మా రక్షకుడవు రాజువు కాపరివి మానీయలు తండ్రి మీ పరిశుద్ధ నామానికే స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాము ఆయన ప్రభువ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రార్థనకు జవాబులు దయచేయండి పాటల ధర మహిమ పొందండి ప్రభు వాక్యం ధర మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చే బిడలుగా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ప్రభు భద్రపరచుకొని వాటి ప్రకారంగా మీరు నడుచకు సహాయం దయచేయండి వాకీ చెప్తున్న దాసులను మీరే మీ యొక్క శిల్వసార్ను మరుగుపరుచుకొని మీ మాటలు మాకు తెలియపరచమని యేసుక్రీస్తునంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లట్ శాంతమ సిస్టర్ పాట వాడగల ఫైజిలాడ్ ప్రైజలాడ్ బ్రదర్ ప్రభువానా ఏ సయ్యానా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువానా ఏ సయ్యాన ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో నిన్ను నే విడువాను నీకై జీవించెదను నిన్ను నేను విడువాను నీకై జీవించెదను ప్రభువా నా ఎస్ అయ్యా నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువానా ఎస్ అయ్యా నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో తల్లి వలే ప్రేమించి తండ్రి వలె నన్ను ఆదరించి తల్లి ప్రేమించి తండ్రి వలె ఆదరించి ప్రభువానా ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువానా ఏ సయ్యాన ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో రక్తంతో కడిగితీవి రక్షణలో నడిపితీవి రక్తంతో కడిగితివి తివి రక్షణలో నడిపితివి ప్రభువా నాయసయ్యా నా ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువానా ఏసయ్య నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో నిచితం చేసేదను అది ఏ నా కారం నిచిత్తం చేసేదను అది ఏ నా కారం రఘువా నా ఎస్ అయ్యా నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో స్తోత్రం పరిశుధరామే మలా రజానికి ఉందనాలు తండ్రి ఏసుకృష్ణ రజానికి ఉందనాల్ వాక్యం మీరేమో అతను మాట్లాడి నీ సహాయం మీరు మగ దయచేమని ఏ శ్రీ కృష్ణ నర్శునాం తండ్రి ఆమెన్ మనము నిజమైన ఐశ్వర్యం కోసం ఈరోజు టాపిక్ మాట్లాడుతున్నాము నిజమైన ఐశ్వర్యం అంటే క్రీస్తు కలియుండుట క్రీస్తును కలియుండుటనే నిజమైన ఐశ్వర్యం సామెతలు పదో అధ్యాయము ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుద్ర మహిమల రజానికి వందనాలు తండ్రి ఏసుక్రీస్తు స్తోత్రం దేవ వాక్యం ద్వారా మీరే మాట్లాడి దేవానికి వందనాలు తండీ నీకు పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి ఈ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసు కృష్ణం అడుచున్నాం తండ్రి ఆమెన్ సామెతలు పదో అధ్యాయము ఇరవై రెండో వచ్చడం నిజమైన ఆశీర్వాదం ఐశ్వర్యం కోసం మనము ఈరోజు మాట్లాడుతున్నాము క్రీస్తు కలిగి ఉండుటనే ఆకు ఆశీర్వాదం అంత క్రీస్తును కలిగి ఉండడమే సామెతలు పది ఇరవై రెండులో ఏమంటుంటే ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు యహో ఆశీర్వాదం ఏమి ఇస్తుందంట ఐశ్వర్యం ఇస్తుందంట ఆయన ఆశీర్వాద ఐశ్వర్యం ఆ ఐశ్వర్యం అంటే ఏంటంటే ఒక రక్షణ పొందడమే ఆ రక్షణ మనం పొందడమే ఆశీర్వాదం ఐశ్వర్యం అంట ఆశీర్వాదం అంట నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు మన కష్టం చేత అంట ఆశీర్వాదం అంట ఎక్కువ కాదు మన కష్టం చేత అంటే ఒక ఆశీర్వాదము ఎక్కువ కాదని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మనం ఏం కష్టపడతలేం మనకిస్తున్న దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు బలం ఇస్తున్నాడు మంచి దేవుడు ఆయన శక్తి ఇస్తుడు కాబట్టి మనం ప్రతిరోజు లేస్తున్నాం మనం పండుకున్నప్పుడు దేవుడు తోడు తోడై ఉంటున్నాడు మనం పని చేస్తున్నప్పుడు దేవుడు మనకి తోడై ఉంటున్నాడు మనం ముందుకు దేవుడు నడిపిస్తూ మన కష్టం చేత ఏమీ కాదు అంట ఆశీర్వాదం ఎక్కువ కాదు దేవుడిని వలనే ఒక ఆశీర్వాదము కలుగుతుందని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉంటుడు ఇంకేమంటుండే దేవుడు మొదటి సామీయేలు రెండో అధ్యాయము మొదటి సామీయేలు రెండో అధ్యాయము ఏడో వచనంలో యహోవా దారిద్రయమును ఐశ్వర్యంను కలగజేయవాడు దేవుడు ఏం చేస్తుంట దేవుడి దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు కృంగజేయవాడు ఆయన్నే లేవనెత్తువాడు కూడా ఆయన్నే అంట దరిద్రము కలగజేసాడంట ఐశ్వర్యం ఆయనేసాట కానీ కృంగజయవాడు కూడా ఆయన్నే కునిసల ఆయన మాట మనం వినకపోతే మనము కృంగిపోతాం కాబట్టి దేవుడే కృంగజే కృంగజయవాడు కూడా ఆయన్నే కాబట్టి దేవుడే లేవనెత్తుతాడంట దేవుడు ఏం చేశాడ లేవనెత్తాడంట కునిసల మన బాధల్లో మనము కృంగిపోతా ఉంటాము మన కష్టంలో మనము కృంగిపోతా ఉంటాము మనం బాధపడతా ఉంటాము అధైర్యంగా ఉంటాము ధైర్యంగా లేకుండా దిగులు పడతా ఉంటాము జడిస్తాము మనకు ధైర్యం ఉండదు కొన్నిసార్లు మన బాధలు మనకు బాధలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు మనము బాధపడతా ఉంటాం కానీ ఆ బాధల వైపే మనము చూస్తాం కానీ దేవుడు వైపు మనము చూడలేకపోతాం కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు ఆయన కృంగ చేయవాడు ఆయన్నే కూడా ఆయన్నే అంట కృంగ చేస్తాడంట ఆయననే లేవె లేవనెత్తనని ఇక్కడ మాట్లాడతా దరిద్రులను అధికారులతో కూడా కూర్చొని దరిద్రులను ఏం చేశాడంట దేవుడు అధికారులతోని కూసేపెడతాడ ఎప్పుడు కూసేపెడతాడు ఆయన మాట విన్నప్పుడే మనం ఆయన మాట విని ఆయన మాట ప్రకారం మనం నడుస్తేనే మనం ఇన్ని వాక్యాలు వింటున్నాము ఇన్ని వాక్యాలను మనం వింటున్నాము ఆయన మాట వింటున్నామా అని మనము మనం ముందుకి నడవాలి కాబట్టి ఇక్కడ అంటుండు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనంను స్వసంత్రింప వారిని మటిలో నుండి ఎత్తువాడు ఆయనే మహిమగల సింహాసనం అంట ఆ సింహాసనం మనం ఏం చేయాలంట స్వసంత్రిప చేయడాకంట దీవుడేసండ మనం మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆ ఎత్తువాడు ఆయన్నే మట్టిలో నుండి దీవుడేసండ మనల్ని పైకి లేవనెత్తుతాడంట లేమి వారిని పెంటకుప మీద నుండి లేవనెత్తు కూడా ఆయనే లేమి గల వారిని మీద నుండి ఆయనే లేవనెత్తువాడు కూడా ఆయన్నే ఆయనే భూమి యొక్క సమంలోను యహోవశమును లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు చూడు ఇవన్నీ దేవుడు ఎమ్మేస్తుండంటే ఆ యొక్క పెంట కుప్పం నుండి దేవుడు పైకి లేవనెత్తడు చాలా మంది ఈ పెంట కుప్పలో పడిపోయినాము అనుకుంటుంటాం మనం కష్టాలు ఉన్నాం బాధలు ఉన్నాం మిరుకులు ఉన్నాం ఇబ్బందులు ఉన్నాం అనుకుంటాం కానీ దాని నుంచి లేవనెత్తి వాడు ఆయనే లేవనెత్తివాడు ఆ దేవుడే కాబట్టి ఆ దేవుడిని కలిగి మనం ఉన్నాం కాబట్టి ఆ దేవుడు ఏం ఆశీర్వాదంగా దేవుడు చేశాడ ఆశీర్వాదంగా దేవుడు చేసానని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వాదంగా మనం చేశాడు కాబట్టి ఆ దేవుడిని కలిగి మనము ముందుకు నడవాలే కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు మొదటి నూట పదమూడు అంటున్నాడు దేవుడు నూట పదమూడు వచనం ఎనిమిదవ వచనం నూట పదమూడు ఎనిమిది ఏడు ఎనిమిదో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని అంట దేవుడు ఏం చేశాడా ఆయన నీల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలని పైకెత్తువాడు పెంట మీద నుండ బీదలనే దేవుడు పైకెత్తువాడు ఆయనే పెంట కుప్పం మీద నుండి బీదలని పైకెత్తుతాడంట కాబట్టి ఆయన ఐశ్వర్య ఆయన ఏం చేశాండ ఆశీర్వాదం ఇస్తాడంట ఆయననే ఐశ్వర్యం కలగజేయవాడు ఆయనే కాబట్టి మరి నీల నుండి ఆయన దేం చేసినాడు దరిద్రుడిని లేవనెత్తుతాడంట మనం ఎంతో భయంకరమైన ఉన్న క్రిష్ట పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు దాని నుండి ఉంటాడు కాబట్టి ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ ఆశీర్వాదం అంటేనే మనకి రక్షణ మనం రక్షించిందే ఆశీర్వాదం మనల్ని రక్షించడమే ఆయన ఆశీర్వాదం కాబట్టి ఆ ఆశీర్వాదం మనం కలిగి ఉండాలంటే మనం ఎవరిని కలిగి ఉండాలి దేవుని కలిగి ఉంటేనే మనకు ఒక ఆశీర్వాదము మనం కలిగి ఉన్నట్టు అని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు మొదటి రెండో కొరంతిలో రాసిన పత్రిక నాలుగు ఏళ్ళ అంటున్నాడు రెండో కొరంతి నాలుగు ఏళ్ళ అంటుండు అయినను ఆ బలాధికము మా మూలమైనది కాక మట్టి ఘటంలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఇక్కడ పౌల భక్తుడు అంటున్నాడు ఆ బల మా మూలమైనది కాక దేవుని అందై మట్టి ఘటంలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటుండు మట్టి ఘటం మన శరీరం ఎట్లాంటిది మనం మట్టి లాంటి వారము ఈ మట్టి ఘటంలో ఈ ఐశ్వర్యం మాకు కలదు ఐశ్వర్యం అంటే ఎవరు ఏసుప్రవే కాబట్టి ఆ యొక్క ఏసుప్రభే కలదు అని చెప్తా ఉన్నాడు మనం మట్టి వారము మనం మట్టి వారము వట్టి వారము కాబట్టి ఆ ఐశ్వర్యము మాకు కలదు అని మరి పౌల్ భక్తుడు రాస్తా ఉన్నాడు ఈ కురంతి సంఘానికి రాస్తా ఉన్నాడు ఈ ఐశ్వర్యం మనకు కలదు అని చెప్తా ఉన్నాడు ఇంకేమంటున్నాను ఎట్టిపోయినను శ్రమపడుచున్నాను ఎట్టిపోయినను శ్రమపడుచున్నను అని అంటావు ఇరిక్కింపబడిన వారము కాము ఆయన ఏమంటున్నా అంటే ఎట్టిపోతున్నా చూడు మరి అపోసులుడైన పౌలకి ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఇప్పుడన్నా ఉన్నాయి అన్ని ఈ కాలంలో మనకు ఉన్నాయి బస్సులు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ మనము పోలేకపోతున్నాం కానీ ఇక్కడ వీళ్ళు సముద్రంలో కూడా ప్రయాణము చేసిండు అపోసులుడైన పౌలు సముద్రం కూడా ప్రయా ప్రయాణము చేసిండు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఎట్టుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము కష్టాలు వస్తున్నాయి వెనక్కి శ్రమలు వస్తున్నాయి బాధలు అందులో మేము ఇరికింపబడిన వారము కాము దేవుడు మమ్మల్ని ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము అపాయంలో ఉన్నా కానీ కేవలము ఉపాయం లేని వారము కామని ఇక్కడ అంటా ఉన్నారు అపాయంలో ఉన్నారు కానీ ఉపాయం లేని వారము కామని అంటా ఇంత ధైర్యంగా మనం చెప్పగలుగుతామా ఆయన చూడు ఎంత చెప్తున్నాడు అపోజిల్ పౌడు అంటుడు మేము ఇట్లా ఉన్నాము ఇరికింపబడిన వారం కాము గాని ఇట్లా ఉన్నాము కూడా ఇట్లా ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తుండట కేవలం ఉపాయం లేని వారము కాము అని అంటా ఉన్నాడు శ్రమ పడినను ఎట్టిపోయినను ఇలాంటి శ్రమలు మనం పడుతున్నామా ఇరికింపబడిన వారము కాము అంటుండు అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము అంటుండు ఈరోజు మనుషులము మనము అన్ని దేవుని ఆరాధన చేస్తాం అన్ని చేస్తాం కానీ మనము వినలేకపోతాము వాక్యం అనే భయం లేకుండా మనకి పోయింది వాక్యము మనం వినలేకపోతా ఉన్నాము కాబట్టి ఒక వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడే మనకి బైబుల్ దొరుకుతుంటది ఇప్పుడే మనము ఈ బైబుల్ ఏం చేయాలంటే మన హృదయమన పలకల మీద రాసుకోవాలి అవి కంట భూషణంగా ధరించుకోవాలి మన హృదయమన పలకల మీద రాసుకోవాలి ఇప్పుడే మనకు దొరుకుతుంది కాబట్టి దాన్ని మనము దాని చదవాలి కాబట్టి ఇక్కడ అదే అంటున్న వాక్యానికి మనం ఏం చేస్తున్నామంట చోటి సమయము పెడతలేకపోతున్నాం సమయం పెట్టలేక పోతున్నాం కాబట్టి నేను అదే ఏమంటున్నా అంటే అపాయం నున్నను కేవలం ఉపాయం లేని వారము కాము ధర్మ పడుచున్నను దిక్కు లేని వారము కాము అంటుడు ఈ మాట వింటుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది ధర్మబడుచున్ను దిక్కు లేని వారము కాము ఉన్నారు ఆయన ఆయనకు దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎట్లా చెప్తున్నాడు మేము దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము పడద్రోయ బడినను నశించు వారము మేము కామని ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటున్నాడు ఏసీ యొక్క జీవము మా శరీర మందు ప్రత్యక్షపడుటకై ఏసీ యొక్క మరణ భయమును మా శరీరం మందు వహించుకొని పోచున్నాము ఆయన ఒక మరణం అంట వాళ్ళు ఏం చేస్తుంట వహించుకొని మరి శరీరం మందు వహించుకొని పోచున్నాము ఆయన ఒక మరణ భయము ఏసీ యొక్క మరణ భయం అంట వాళ్ళ శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకుంటున్నట దాని జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు ఈ సంఘానికి ఈ అపోసరుడైన పౌలు రాస్తా ఉన్నాడు ఎలా జీవము కూడా మా అర్థమైన శరీరమందు ప్రత్యక్ష పడపరచబడినట్లు సజీవులమైన మనము సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణముకు అపగి అప్పగింపబడుచున్నాము మరణం ఇక్కడ అంటుండు కాబట్టి ప్రతిరోజు శ్రమ ఒక బాధనే వాళ్ళంత మరణంలోనికి కూడా పోయినా కూడా దేవుడు అక్కడి నుంచి కూడా వాళ్ళని కాపాడతా వస్తా ఉన్నాడు దేవుడు మనల్ని కూడా కాపాడతా వస్తా ఉన్నాడు ఈనాడు ఇన్ని సంఘాలు ఉన్నాయి ఇంతమంది పాస్టులు ఉన్నారు కానీ మరి ఇలాంటి సేవ ఎవరు చేయలే అపోసుల బోధ ఉంది అంటున్నారు చేస్తున్నారు అపోసల బోధ అనుకుంటున్నాం అంటున్నారు కానీ ఎవరు ఆపోసుల బోధలో లేకుండా పోతా ఉన్నారు ఈనాడు సంఘాలు చూస్తా ఉన్నాం మనం అన్ని ఉన్నాయి కానీ ఆనాడు సేవకులు ఇట్లా బాధలో ఉన్నారు కష్టాలు ఉన్నారు వాళ్ళు సముద్రంలో వెళ్ళి ప్రయాణం చేసినారు అప్పుడు ఏమి లేకుండా నడిచి కూడా వాళ్ళు ప్రయాణము చేసిరు ఈనాడు అన్ని ఉన్నా కూడా ఏం చేస్తున్నాము అన్ని ఉన్నా కూడా ఏం చేస్తున్నారు దాన్ని వినలేకపోతా ఉన్నారు దాన్ని వినలేకపోతా ఉన్నారు దేవుని యొక్క వాక్యం వినలేకపోతా ఉన్నారు ఈనాడు చూడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాంటే కాపసురుడైన పౌలు ఏమంటున్నాంటే కావున మరణమును మీలో జీవమును కార్య ఏమంటుంది మాలో మరణము మీలో జీవము కార్య సాధ్యకము అవుచ్చినవి అని ఇక్కడ అంటా కాబట్టి అట్లా చెప్తా ఉన్నాడు ఆయనే ఆయన చెప్తా ఉన్నాడు ఇవి చదువుతుంటే మనకేమొస్తుందండి ఒక దుఃఖం లాంటి బాధ అనిపిస్తుంటది ఆయన అట్లా అట్లా చెప్తా దుఃఖం అనిపిస్తుంటుంది ఆయన ఒక వాక్యం చదువుతుంటే మనకి ఆ కాబట్టి ఆయన చెప్తా కృప ఎక్కువ మంది ద్వారా దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞత స్థుతులు విస్తరింప జేయులాగున సమస్తమైన మీ కొరకే ఉన్నవి సమస్తము మన కొరకే ఉన్నాయంట చూడా సంఘానికి రాసు ఈరోజు దేవుడు మనతో కూడా సమస్తము మనకు కొరకే ఉన్నాయని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అదే అంటా కాగా విశ్వసించి తిని గనుక ఏమంటుండు కాగా నేను విశ్వసి విశ్వసించిన కాబట్టి నేను మాట్లాడుతున్నా అంటున్నాయి పౌరు భక్తుడు అంటు నేను విశ్వాసం విశ్వసిస్తని కాబట్టి దానివల్ల నేను మాట్లాడుతుని అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై అట్టి విశ్వాసం అంట ఉండాలంట కూడినదై ఆత్మగలవారమై ఉండాలని ఇక్కడ అంటా కాబట్టి ఇలాంటి ఎన్ని స్థితిలో ఉన్నాడైనా అపాయం వచ్చినాను ఉపాయం లేని వారిగా నేను ఉండలేను అంటా ఉన్నాడు కలిగి ఉండ అని అంటా ఉన్నాడు ప్రతిదీ శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మనతోని మాట్లాడుతా అదే మొదటి కొరంతి రెండో అధ్యాయము మూడో వచనం మరియు బలహీనతలతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోను మీ యొద్ధ నుంటిని ఏమంటుండు బలహీనతలతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోను మీ యొద్ ఉంటిని మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక ఏమంటుడు మీ యొక్క విశ్వాసం మనుషుల జ్ఞానం అంట ఆధారం దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంట మనుషుల జ్ఞానం మనకు అవసరం లేదు మనుషుల జ్ఞానము మనకి అవసరం లేదు వాళ్ళ ఆ జ్ఞానాన్ని మనం ఆధారము చేసుకున్నద్దంట చేసుకోవడానికి వీలు లేదు దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవాలనని దేవుని శక్తిని అంటే ఆదరము మనము చేసుకోవాలంట ఆ దేవుని శక్తి మనకు కావాలంటే దేవుని శక్తి మనకు కావాలంటే దేవుని యొక్క స్పర్శుద్ధాత్మ మనం పొందుకోవాలి దేవుణ్ణ మనం గడపాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి వాక్యానికి మనం సమయం పెట్టాలి ప్రతి దానికి మనము సమయము పెట్టాలి చూడు ప్రతి దానికి మనము సమయము పెట్టాలి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దంట మన విశ్వాసం అంట మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోనక ఉండాల ఉండాలని ఇక్కడ అంటా ఉండు కాబట్టి ఆ దేవుని శక్తి మనము ఆధారము చేసుకొని ఉండాలని ఇక్కడ అంటా ఆ దేవుని శక్తి అంట మనము ఆధారము చేసుకోవాలని ఇక్కడ అంటా కాబట్టి ఆ దేవుని శక్తి మనం ఆధారం చేసుకొని ముందుకి నడవాలి అదే కురంతి మొదటి కురంతి నాలుగో అధ్యాయము పదమూడవ వచన తొమ్మిదవ అధ్య వచనం మర్ణదండన విధింపబడిన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని మర్ణదండం కూడా విధింపబడిన వారమైనట్టు దేవుడు అంట మమ్మును అందరికంటే కడపట చివరికి మమ్మల్ని ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది అని ఇక్కడ అంటా ఉన్నాడు చూడు ఆయన చెప్తా ఉన్నాడు ఉన్నా కూడా ఎక్కడున్నాడంట ఆయనే ఉంచి ఉన్నాను అని అంటా ఉంచి ఉన్న కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము లోకమున కంట దేవదుల వేడుకగా ఉన్నాము అంటుండు ఆ అపోసరుడైన పావులు అంటా ఉన్నాడు మనం ఎట్లున్నాం లోక లోకంకి ఒక వెలుగుగా ఉన్నామా మనం లోకంకి మనము ఒక వెలుగుగా మనము ఉన్నామా ఆ వెలుగుగా ఉండాలంటే మన లోపల ఎవరు ఉండాలి యేసుప్రభు మన లోపల ఉండాలి ఆ ఏసుప్రభు ఎట్లా ఎట్లా ఉంటాడంట మన లోపల వాక్యరీతిగానే మన లోపల ఉంటాడు కాబట్టి ఆకో ఏసుప్రభు మనం వాక్య రీతిగా ఉంటాడు కాబట్టి ఆసుప్రభుని మన లోపల చూడాలంటే మన లోపల ఏముండాలంట ఒక వెలుగు ఉండాలంట ఆ వెలుగే యేసుప్రభు కాబట్టి ఆ వెలుగుని చూడాలి మన లోపల ఆ దేవుణ్ణి చూడాలి కాబట్టి ఇక్కడ అదే అంటా మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము ఏమంటు మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం ఆ అపోసులుడైన పౌలు ఏమంట ఈ లోకాన్ని మొత్తం పెంటగాయించుకుంటుండట మొత్తము పెంటగా పెంటతో సమానం ఎంచుకున్నాడంట పెంటతోని సమానంగా ఎంచుకున్నాడంట ఈనాడు మరి క్రైస్తవులం ఉన్నారు క్రైస్తవం ఉన్నాము కాబట్టి మనం ఏమేస్తాం ఒక వస్తువు ఉన్న దాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం ఒక వస్తువుని విలువగా మనము ప్రేమిస్తూ ఉంటాం మనకిష్టమైందే వేరే అడిగితే మనం వేయలేక పోతుంటాం కాబట్టి ఇక్కడ అదే అంటుండు మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము వెర్రివారమే కాబట్టి మీరు బుద్ధిమంతులే చూడు ఆయన చెప్తుండ ఆ సంఘానికి మేము వెర్రి కాబట్టి మీరు బుద్ధిమంతులే అని చెప్తుండు కాబట్టి ఆయన ఏం చేసినాట పింటగా ఎంచుకుండు సమస్తం నేను ఏం పింటగా ఎంచుకున్నట కాబట్టి మనం కూడా ఏం ఈ లోకాన్ని ఈ లోక నటన గతించిపోతా ఉంటది ఈ లోక నటన గతించిపోతుంది శరీరాశ నేత్రాశ జీవ జీవబుడమ్మం గర్వము శరీరాశ ఉంటది శరీరమేమో పాపం చేయమంటది ఆత్మనేమో వద్ద కాబట్టి మనం ఏం శరీరాశ తీసివేసుకోవాలి నే మరి శరీరాశ మరి నేత్రాశ జీవపుడము గర్వం మన ఉండడానికి వీలు లేదు తగ్గించుకోవాల దిన దిన మనము తగ్గించుకోవాల దీన మనసు కలిగి మనము ఉండాలి జీన మనసు కలిగి మనము ఉండాలి స్వాత్వికమైన మనసు మనం కలిగి ఉండాలి ఎదుటి వారి పట్ల మనం స్వాత్వికంగా ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి వాళ్ళ పట్ల మనం ప్రేమ చూపించాలి దయ చూపించాలి కాబట్టి అప్పుడు చూపిస్తున్న దేవుడు మనకి చూడై ఉంటాడు దేవుడికి దేవుడు అవన్నీ చూస్తూ ఉంటాడు మనల్ని మనం మన మనం ఏం చేస్తున్నాము ప్రతిరోజు దేవుడు మనని చూస్తూ ఉంటుంటాడు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేము బలహీనులము మీరు బలవంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు గనులు మేము గనహీనులము ఎట్లా మేము క్రీస్తు నిమిత్తం అని బలవంతులు మీరు గనులు మేము గనహీనులము అంటా అంత తెలిసిన అపోజిటుడు అయిన ఎట్లా రాస్తుండో పత్రిక అన్ని చెప్తా ఉన్నాడు ఆయన ఇంకేమంటారు ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము ఈ గడియ వరకు మేము ఆకలి దప్పుల గలవారమే దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము పిడిగుద్దులు తినుచున్నాము ఈనాడు దేవుడు సేవకులకి పిడిగుద్దులు పడుతున్నాయా ఏం లేదు ఉంటుంది శిమల బాధలు దేవుళ్ళలో పడుతున్న పడటలు పడుతున్నారు అందరూ పడతలేరు కొందరూ పడుతున్నారు అందరూ కాదు కాబట్టి ఇక్కడ అదం దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము నిలవరమైన నివాసం లేక ఉన్నాము వాళ్ళకు నివ నిలవరమైన నివాసమే లేదు ఒక చోట వాళ్ళకి నివాసము లేదు వెళ్ళిపోతూనే ఉండరు దేవుడిది వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు ప్రతి ఊరికి వెళ్ళిపోయి చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటాడు స్వహాస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము ఏమంటుడు కష్టపడుచున్నాము మేము కష్టపడి పని చేస్తున్నాము పని చేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించుతున్నాము మేము నింద పడుతున్నాము కాబట్టి నిందబడినా కూడా వాళ్ళని దీవిస్తున్నాము ఇక్కడ అంటా ఉన్నాడు హింసింపబడి హింస పడుతున్నాము ఓర్చుకుంటున్నాము ఓర్పు చాలా అవసరం ఓర్చుకోవాలంట నిందల పడినా ఓర్చుకోవాలి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా మనము మనకు దేవుడు తెలుసు కాబట్టి ఆ దేవుడికి మనము మనకు భారమంతా ఆయన మీద వేయాలి వేస్తే మన భారమంతా ఆయన మీద వేస్తేనంట ఆయన మనని కాపాడుతూ మనకి ఏం మనం కాపాడుతూ మనకి తోడై ఉండి నడిపిస్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఓర్చుకొని చున్నామని ఇక్కడ అంటుండు ఇంకేమంటు దూషింపబడయు బదులు బతిమాలు కొను చున్నాము దూషింపబడయు దూషింపబడుతురు కాబట్టి ఇంకేం చేస్తున్నారంట బతిమాలు కొనుచున్నారంట మనం ఎవరినైనా మనము వాళ్ళం బతిమాలామా ఏం బతిమాల కాబట్టి ఇక్కడ అంటా లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి ఎంచబడి ఉన్నాము లోకంకి ఎట్టుండట మురికిగానే ఉండరంట ఈ లోకంకి పిచ్చోల దేవుని పిల్లలు వెర్రి పిచ్చి అలా పెచ్చివాలే కానీ దేవుని దృష్ దృష్టిలో ఎట్లుండట వాళ్ళు ఘనంగా ఉన్నారంట అట్లా ఉండాలని ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు ఇంకేమంటుండు అందరికీ పింటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నామని ఇక్కడ అంటా మిమ్ము సిగ్గుపరచవాలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలన్నీ మీకు బుద్ధి చప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను సిగ్గుపరచవాలని కాదు అని అంటుండు నా ప్రియమైన పిల్లలన్నీ మీకు బుద్ధి చొప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను మనకంటే పెద్దవాళ్ళు మనకు బుద్ధి చెప్తే వినలేం చిన్నవాళ్ళు అమైనా వినలేకపోతాడు చిన్నవాడు వినలేకపోతాడు ఒకవేళ చిన్నవాడు చెప్పినా పెద్దవాళ్ళు వినలేకపోతా ఉంటారు కాబట్టి ఇక్కడ అదే అని అని అంటా కాబట్టి ఇక్కడ ఏమంటుడు అలా ఆ విధంగా మనం ఈ లోకానికి పెంటగా ఈ లోకం మనం పెంటగా ఇంచేయాలి ఎందుకంటే మనకు సమయము ఏమీ లేదు సమయము ఏమీ లేదు మనం అక్కడ వాక్యాలు వింటున్నాము మరి ఇల్లా కూడా మనం వాక్యాలు వింటా ఉన్నాము మనం వాక్యలిని మనం ముందుకి నడుస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు ఆ విధంగా ఉండడానికి వీలు లేదని ఇక్కడ అంటా ఉండు కీర్తనలు ముప్పై రెండో మొదటి వచనం తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు తన అతిక్రమములకంట పరిహారం నొందినవాడు అతిక్రమము అతిక్రమంని ఒప్పుకోవాలంట ఒప్పుకుంటే మనం ఏమైపోతామంట వరదిల్తామంట ఆయన కనిక్రము మనము పొందుతాము కాబట్టి ఇక్కడ అదే అంటుడు పరిహారం నొందిన తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయచితం నొందినవాడు ధన్యుడు తన పాపమునకు అంట పా ప్రాయచితం నొందినవాడు ఎట్లుండట ధన్యుడు అని ఇక్కడ ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు ఎహోవ చేత నిర్దోషి అని ఎంచబడిన ఆత్మలో కపటం లేని ధన్యుడు ఎహోవ చేతనే నిర్దోషి అని ఎంచబడిన ఆత్మలో కప్పటము లేని ధన్యుడు కప్పటం అంటే మన హృదయంలో ఏమి కపటము కళ్ళమాషం లేనివాడే ధన్యుడు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం కాదు కప్పటం లేనివాడే ధన్యుడు ఇక్కడ అని అంటా ఉన్నాడు ధన్యుడు అని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి మన మెట్టున్నలంట అతిక్రమంలంట ఒప్పుకోవాలంట మన పాపాలు మనం ఒప్పుకుంటేనే మనకి ఏముంటుందంట మనం వర్దిల్తామంట ఆయన ఒక కనికరము పొందుతామని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడతా కాబట్టి దేవుడు మాట మనము వినాలి ప్రతిరోజు మనం వింటున్నాము ఆ వాక్యానికి మనము వింటున్నాం కాబట్టి ఒక వాక్యం ఏం చేయడా మనము వినాలి సరే ఒక్కొక్క సమయంలో మనకు సమయం కుదరదేమో కాబట్టి సమయం దొరికినప్పుడు మనం వినాలి ఆ ఒక్క వాక్యాన్ని మనము రాసుకోవాలి రాసుకుంటే ఎవరి దేవుడు మనతోనేం మాట్లాడుతున్నా మనము రాసుకోవాలి కాబట్టి ఇక్కడ అంటా ఉండండి ఇంకేమంటుండే రోమపత్రిక రోమపత్రిక పదకొండో అధ్యాయం ముప్పై వచనంలో రోమ పదకొండు ముప్పై ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బహుళ్యం గంభీరము ఇది కూడా అపోసుడైన పావులు రాస్తా ఉన్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బౌహుల్యం ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపలేనంతో అసక్యములు ఆయన మార్గంలు అగమ్యములు అని ఇక్కడ అంటా ఉన్నాడు ఆయన శోధించలేకపోతాం కాబట్టి ఆయన అంటే ఆయన మార్గంలు అగమ్యములు అని ఇక్కడ మనకి రాస్తా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు ఇంకేమంటున్నాడే ప్రభువు మనస్సును ఎరిగిన వాడేవాడు ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవరు ఎవరు చెప్పలేం కాబట్టి దేవుడు మనతోని ఈరోజు అదే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట ఈ లోకాన్ని మనం ప్రతి దాన్ని మనము దాన్ని ఎక్కువ ప్రేమించదు అంట మనం ఎక్కువ ప్రేమించడం ముందుకి నడవాలని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రేమించుకుంటూ మనం ముందుకి వెళ్ళాలని ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగల వాడేవాడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగల వాడేవాడు ఆయన ఆయనకి ఏమి ఇవ్వాలంట మనకు హృదయమే మనము ఆయనకి ఇవ్వాలి మనకు హృదయము ఆయనకి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఆయన మూలమునకు ఆయన మూలమునను ఆయన ద్వారను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము ఆయన ద్వారా ఆయన మూలము ద్వారా నంట ఆయన నిమిత్తమనే సమస్తము కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ చూడు ఆయనకే మహిమ కలగాలంట సమస్తము ఆయన ద్వారానే కలిగింది ఆయన మూలమనే కలిగింది ఆయన ద్వారానే కలిగింది ఆయన నిమిత్తమే కలిగింది కాబట్టి ఆయనకే యుగ మహిమ కలగాలి యుగ యుగములు మహిమ కలగాలంటే మనం ఎట్లుండాలంటే ఆయన మహిమ పరిచబిడ్డలాగా మనం ఉంటున్నాం కాబట్టి ఈరోజు మనము ఈ వాక్యం వింటున్నాం కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని దినమంతం మనల్ని కాచి మనల్ని కాచి కాపాడి ఈ యొక్క మనము మరి గ్రూప్లో మనము ఉండి ఆయన మాటలు మనము వింటా ఉన్నాము ఆయన మాటలు మనము వింటా ఉన్నాము దేవుడు ఇక్కడ అదే మనతోని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనతో ఇది మనతో కాబట్టి ఆ దేవుడిని మనం ముందుకి నడు ముందు ఆ దేవుడు మనం ముందు నడుస్తుండడు కాబట్టి ప్రతి శ్రమల నుంచి ప్రతి బాధల నుంచి ప్రతి ప్రతి కష్టం నుంచి దేవుడు విడుదల మనల్ని చేస్తా ఉన్నాడు ఎన్ని బాధలు వస్తా ఉన్నాయి ఎన్ని ఇరుకులు వస్తా ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి దేవుడు మనని ముందుకి నడిపిస్తా ఉన్నాడు కాబట్టి దేవుడు అట్లా గొప్ప దేవుడు చేసే దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంట ఆ దేవుని కలిగి మనం ముందుకి నడవాలి మన ప్రార్థన ఎంత చేస్తా ఉంటాం మనము ఆ ప్రార్థన మనం ఈ రోజు మనం ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా ప్రతి మనం ప్రార్థన చేస్తున్న ప్రార్థన వేస్ట్ పోదు ప్రార్థన ఇక్కడికి పోదు మన మాట దేవుడి ధర దాచబడి ఉంటుంది ఆ ప్రార్థనకి దేవుడు విజయాన్ని కలగజేస్తాడు కాబట్టి దేవుడు ఏం చేశాడ మరి కలగజేస్తాడు కాబట్టి ఆ దేవుని కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి దేవుని ఆరాధన చేయాలి దేవుని ధర కీర్తనలు పాడాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాల దిన మనము ధ్యానిస్తా ఉండాలి ధ్యానించి కూడా మనం ముందుకి పోవాలి కాబట్టి దేవుడు ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటుండంటే పిలిపిలకు రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిది ఏమంటుండే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తుయ మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఏమంటును దేవుడు అంట కాగా తన ఐశ్వర్యం చెప్పున కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీసుయస్ మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును మనకన్నీ తెలుసు దేవుడు మన అవసరతలు తీర్చాలని మనకు తెలుసు కాబట్టి మనం మనుషుల ఏమైపోతాం అంటే తొందరగా మనము దిగులు పడిపోతా ఉంటాం కానీ దిగులు పడడానికి వీలదు మనకు బలం ఇచ్చేటోడు ఆయనే మనకు ధైర్యపరిచేటోడు దేవుడే ఎంతమంది మనకి ఎన్ని చెప్పినా అప్పటి ధైర్యం వస్తుంది దేవుడి ఇచ్చే ధైర్యము చాలా గొప్పది కాబట్టి అంటుండో ఆయన ప్రతి అవసరతలు ఆయనే ఉంటాడు ప్రతి అవసరము ఆయనే మనకి ఏం అవసరం ఉందో దేవుడికి తెలుసు ఏం అవసరం ఉందో దేవునికి మన తెలుసు కాబట్టి మన గురించి తెలుసు కాబట్టి ఆ దేవుడు ఏం చేశాడంట మన అవసరముని తీర్చనని ఇక్కడ అంటా మన అవసరాన్ని దేవుడు తెలుసాడు కాబట్టి ఆ దేవునికి ఏం చేయాలంట యుగ ఆయనకే మహిమ కలగాలని అంటా ఉన్నాడు ఆయనకే మన తండ్రి అయిన దేవునికి యుగ మహిమ కలుగును గాక ఆమె ఇక్కడ ఏమంటు ఆయనకే మహిమ కలగాలంట ప్రతి పరిశుద్ధునికి రేస్తున్నందు వందనములు చప్పుడి ప్రతి మన సహోదరునికే కానీ మనం ఏం చేయాలంట వందనాలు చెల్లించాలని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు అదే చెప్తా ఉండు కాబట్టి మనం ఎట్లుండాలంట జాగ్రత్త కలిగి ఉండాలని ఇక్కడ అంటా ఉండు కాబట్టి మనం ఎదుటి వాళ్ళ పట్లనే కానీ మాట్లాడుతున్నాము మనం నోరుతో ఎట్లా మాట్లాడుతున్నాం మనం జాగ్రత్త కలిగి మనం ముందుకి నడవాలి కాబట్టి నడుస్తుందంట దేవుడు అక్కడ కార్యము చేస్తాడు కాబట్టి ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు ప్రతి విషయంలో దేవుడు సహాయము చేస్తా ఉంటాడు కాబట్టి అదే దేవుడు సహాయం విజయాన్ని ఇస్తాడని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు ఏం చేస్తాడంట ఐశ్వర్యం ఇస్తాడంట ఆశీర్వాదము ఆయనే కలగేశాడు నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని దేవుడు మనతో అంటా ఉన్నాడు మన కష్టం చేత ఆశీర్వాదం ఏమి ఎక్కువ కాదు మనకి ఈరోజు దేవుడు ఆరోగ్యం ఇస్తుందంటేనే దేవుడు ఆరోగ్యం ఇస్తుందంటే ఆయన ఇస్తున్న ఆరోగ్యం ద్వారా మనం ముందుకి నడుస్తా ఉన్నాము తులసిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరోచనం ఏమంటుండే ఈ సు ఈ సువార్త సర్వలోకంలో ఫలించు వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన గ్ గ్ నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది ఈ సువార్త అంట సర్వలోకంలో ఫలించు మీరు ప్రు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది ఈ యొక్క సర్వలోకము వ్యాపించాలంట ఇక్కడ అదే అంటా ఉన్నాడు సర్వలోకం అంట ఆయనకు సువార్త మరి అపోసుల బోధ మనం వింటా ఉన్నాం ఇంటింట రొట్ట విరుస్తా ఉన్నారు మరి ప్రా ఎడతీగక ప్రార్థనలు చేస్తా ఉన్నారు ఎడతీగక ప్రార్థనలు చేస్తా ఉంటారు పట్టుదల కలిగి ప్రార్థనలు చేస్తా ఉంటారు ఇంటింట రొట్ట వేస్తా ఉన్నారు మరి అలాంటి బోధ మనము చూస్తున్నాం ఎక్కడో ఒక మనము చూస్తూ ఉంటాం ప్రతి దగ్గర మనం చూడలేము కాబట్టి ఇంటింట రొట్ట విరవడం మనం చూస్తున్నాం మనం కూడా ఆ పని చేస్తా ఉన్నాం కాబట్టి దేవుడి ఇక్కడ అదే అంటా ఉన్నాడు కాబట్టి మనం ఎట్లుండాలంట సహి ఫలించు వ్యాపించుచున్నాము మనం ఫలించాలంట మనము ఫలి ఫలించాలంట ఫలిస్తే ఎట్లుండం సత్యంను గ్రహించిన ఆట నుండి సత్యంను గ్రహించిన ఆటను సర్వలోకంలో ఫలించు అంట సర్వలోకంలో మనం ఫలించాలంటే ఆ యొక్క మాటల ఆయన మాటలే మనము ఆయన సువార్తనే ఏసుని గురించిన శిల్వని గురించిన మన సువార్తని మనం ప్రకటించుకుంటూ ముందుకి నడవాలి నడుస్తేనే మనం ఫలించుకుంటూ ముందుకి నడుస్తూ ఉంటాం ముందుకి నడుస్తూ ఉంటాం కాబట్టి ఫలించాలంట దేవునిలో మనం ఫలించాలి ఈ లోకంలో ఉంది శరీరకంగా ఉంది ఈ లోకంలో ఉంది కానీ అది శరీరకంగా కానీ దేవుని సువార్తలో మనం ఎట్లా ఉండాలంట ఫలించాలంట దేవుని సువార్థలు మనం ఫలించుకుంటూ ముందుకి నడవాలి ముందుకు ఆయన సువార్తలు మనం ఫలించుకుంటూ ముందుకు ఉంటే వ్యాపించినట్టు వ్యాపించాలంట మనం ఒక చెట్టు పెడితే చెట్టు ఏమైపోతుంది పెరిగి పెద్దగా అయితేనే ఉంటది పోతూనే ఉంట తీగలేసుకుంటూ పోతూనే ఉంటది పోయి దేవు పోయి కాయలు కాస్తా ఉంటది అట్లా మనం కూడా దేవుని యొక్క సువార్తని మనం సువార్తని మనం ప్రకటించుకుంటూ ముందుకి వెళ్ళాలి ముందుకు వెళ్తేనంట ఎట్లుండటమంట ఫలిస్తామంట వ్యాపిస్తామని ఇక్కడ దేవుడు మనతో అంటా కాబట్టి ఆయన ఆయన మాటలు మనం నుండి ముందుకి నడవాలని ఇక్కడ అంటా ఉన్నాడు వచనంలో అంటుండడు అదే ఎనిమిదో వచనంలో అతడు మా విషయంలో ఎఫ్రా కోసం ఉంది ఇక్కడ వాక్యము మాట్లాడుతుండడు అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచాకుడు పరిచారకుడు అతడు ఆత్మయందలి ఎందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు ఎఫెఫ్రా అనే అక్కడ సేవకుని కోసం మాట్లాడుతున్నాడు ఎట్లుండట నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అంట అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచా పరిచారకుడు అతడు ఆత్మ మీ ప్రేమను మాకు తెలిపిన వాడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు ఆత్మ ఆయన ప్రేమ ఏం చేసినట్ట మనుషులకి చాలా అవసరం ఇదొక ప్రేమ దేవుడి ప్రేమ చాలా అవసరం కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటు అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకం గల వివేకము గల వివేకముగా ఉన్న వారును అని ఇక్కడ అంటా ఉన్నాడు గల వారును అని ఇక్కడ అంటా కాబట్టి ఇక్కడ అదే అంటుండు వినిన నాటి నుండి కాబట్టి ఆత్మలు ఎట్లుండాలంటే మనం ప్రేమ కలిగి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు అని రాస్తా ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమ మనకి చాలా అవసరం కాబట్టి దేవుడు ఏం సంట ఇస్తాడు ఆయననే కాబట్టి ఆశీర్వాదం ఐశ్వర్యం కావాలి కాబట్టి ఆయనలో మనం ముందుకి నడవాలి ఇంకా పదవ వచనం ఏమంటాడంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారున్నాయి ప్రతి సత్కార్యంలో సఫలు దేవుని విషయమైన జ్ఞానమందు ఆయన చిత్తం పూర్ణముగా గ్రహించిన వారున్నాయి ప్రతి సత్కార్యంలో మంచి కార్యంలో సఫలు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష అన్ని విషయంలో అంట జ్ఞానమందు పొందాలంట ఆయన చిత్తము జ్ఞానమందు అభివృద్ధి పొందడమే ఆయన చిత్తము జ్ఞానమందు అభివృద్ధి పొందుచ్చు అన్ని విషయంలో ప్రభును సంతోష పెట్టినట్లు తగినట్టుగా నడుచుకున్న ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతంను కనుపరిచినట్లు ఆయన మహిమ మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననీయు తేజోవాసులైన పరిశుద్ధులతో స్వాస్థ్యంలో పావారం అగుటకు అని దేవుడు మనల్ని పిలిచిందంట ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలని అంటావుడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పావారం అగుటకు మనలను చేసి తండ్రి చేసిన మీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొని చున్నాను ఇక్కడ దేవుడిని బతిమాలు కొన్నానని పౌలు పావులు భక్తుడు మన కోసం ఆ యొక్క సంఘాని కోసం రాసు దేవుడు ఆయనతోని మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం సంపూర్ణంగా ఉండాల దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయనకు దేవుడు కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించుకుంటూ మనం ముందుకి వెళ్ళాల ఇంకేమంటుడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా నివాసులుగా చేశాను ఏమంటుంది మనల్ని అంటే ఆయనే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసిండట ఒకప్పుడు మనం అంధకారం ఒకప్పుడు మనము అంధకారం అంటే చీకట్లో మనం ఉండే లోకంలో మనం ఉండిపోయినాము దాని నుంచి దేవుడు మనల్ని విడుదల చేసిండట ప్రేమతోని దేవుడు మనల్ని కాపాడి రక్షించిండంట రాజ మనని చేసిండట దేవుడు మనల్ని ఎలా చేసినట ఆ రాజ్యానికి మనల్ని నివాసులుగా చేసిండని ఇక్కడ అంటా ఆ కుమార్ని అందే మనకు విమోచనయు అనగా పాపక్షేమాపణ కలుగుచున్నది ఆ యొక్క కుమార్ని ద్వారనే మనకేమ ఏముందంట విమోచన కలుగుతుందంట పాపక్షేమాపణనే కలుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంట ఆయన ఆయన కలిగి మనము ఉండాలి ఆయన ధరనే మనకు విమోచన ఆయన ధరని మనకు క్షమాపణ అన్ని ఆయనే క్షమించాడు కాబట్టి ప్రతి పాపం చేసిన మనుషులను దేవుడే క్షమించడు మనిషి మాత్రం క్షమించలేడు ఒక మనిషి ఎదుటి మనిషి పాపం చేస్తే ఆయన చేసిరాని మాట్లాడుకుంటాడు మాట్లాడుకుంటారు కానీ ఆ పాపాన్ని క్షమించలేక పోతా ఉంటారు పోతా ఉంటారు కాబట్టి దేవుడు ఇక్కడ అంటా ఆయన అదృశ్య దేవుని సరుపి అయి సర్వసృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు ఆయన అదృశ్య దేవుని సరుపి అయి ఉన్నాట దేవుని యొక్క సరుపి అయి సర్వసృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు ఆది సంబూతుడై ఉన్నాడని ఇక్కడ అంటా కాబట్టి ఆయన ఆది సంబూతుడై ఉన్నాడు కాబట్టి ఆ దేవుని మనము కలిగి ఉండాలి ఇక్కడ అదే అంటా ఉన్నాడు కాబట్టి ఆ ఐశ్వర్యము అన్ని దేవుడే కలగేస్తుంది కాబట్టి ఐశ్వర్యం కలిగి ఉండాలని ఇక్కడ అని అంటా ఉన్నాడు ఇంకేమంట్లు ఎలా అనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి అదృశ్యమైన కానీ అవి సింహాసంలైనను ప్రభుత్వంలైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయనే అందు సృజింపబడెను సింహాసనం నుండా ప్రభుత్వములు ప్రధానులు అధికారులైనను సర్వమును ఆయనే అందే సృజింపబడను సర్వమును ఆయన ద్వారానే ఆయన బట్టియే సృజింపబడను సర్వము ఆయన ద్వారానే ఆయన బట్టే సృజింపబడింది మనిషిని కూడా ఆయన తన అస్తాల ద్వారా చేసి జీవాత్మ ఓదిండి కాబట్టి దేవుడే మనకు జ్ఞానం ఇచ్చిన దేవుడు కాబట్టి ఆయన ఇచ్చిన జ్ఞానం ద్వారా మనం నడుస్తున్నాము మన సొంత జ్ఞానము కాదు మనుషులు మనం మనుషులు విరవీగడానికి ఏమీ లేదు ఆయన ఇచ్చిన జ్ఞానమే ఆయన ఇచ్చిన జ్ఞానమే ఆయన ఇచ్చిన తెలివే ఆయన ఇచ్చిన బుద్ధే కాబట్టి ఆయనకి చోటిచ్చి మనం ముందుకి నడవాలే ఆయన అంట ఏం ఆశీర్వాదము ఐశ్వర్యము కలగ ఆయనే కాబట్టి దేవుడు అంటుడు ఇంకేమంటు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్యమునకు ఆధార బుద్ధుడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సమస్తమునకు ఆధార భూతుడై ఉన్నాడని ఇక్కడ అని అంటా ఉండు సంఘము అను శరీరంనకు ఆయన శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగును కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అలలుయా దేవుడు మృతుల నుండి లేచుటకు ఆయన ఎట్లుండట ఆది సంభూతుడై ఉన్నాడని సంఘమునకు ఎంట్లుండంట ఆయన సంఘం సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు అంట దేవుడు ఇప్పుడు సంఘం అంటే మనమే మనం ఇక్కడ అంతా కొడుకొని ప్రా ఇప్పుడు తింటా ఉన్నాం మనం దేవుని ఒక సంఘంలో ఉన్నాం కాబట్టి ఆయన మనకి ఎట్లున్నాడ శిరస్సులాగా ఉన్నాడు కాబట్టి అంటూ ఉండి ఎక్కడ ఆయన నామలు ఇద్దరు ముగ్గురుంటే అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడు మనకు శిరస్సులాగా ఉన్నాడు ఆయన్ని అది సంభూతుడై ఉన్నాడట ఆయనకి అధికారం ఉంది ఈ లోకంలో ఎవరికీ లేదు ఆయనకి అధికారం అని ఉంది కాబట్టి దేవుడు ఇక్కడ అంటా కాబట్టి ఆయన ఆశీర్వాదంను ఐశ్వర్యమును కలగజేవుడు ఆయనే కాబట్టి మనం ఎట్లుండ మన కష్టాజితం వల్ల మనకి ఆశీర్వాదము ఎక్కువ చేయలేము మన సొంత శక్తి ద్వారా ఏమీ చేయలేదు అని ఇక్కడ అంటా కాబట్టి దేవుడికి మనం ముందుకి నడవాలి అని ఇక్కడ దేవుడు అంటా ఉండు ఆయన ఎందు పంతొమ్మిది వచ్చినండు ఆయన ఎందు సర్వ సంపూర్ణతయ నివసింప ఆయన శిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన దార సమస్తమును అవి భూలోక మందైనను మందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధా పర్ సమాధాన పరుచుకున్న వలన తండ్రి అభిష్టమాయను అన్ని సమాధాన పరచుకోవడం దేవునికంట అభిష్టమ ఇష్టమైపోయిందంట దేవునికి అభిష్టమాయను సమస్తము భూలోకమందంట పరలోక ఆయన సిల్వ రక్తము చేత చూడు దేవుడికి అభిష్టం ఆయనని అంటా కాబట్టి దేవుడు మనకి తోడై ఉండాలి కాబట్టి మన సొంతి శక్తితో మనమేమి చేయలేము కాబట్టి ఆ దేవుడే మనకు తోడై ఉండాలి ఆయన్నే మనకు ముందు నడిపేయాలి ఈ లోకాన్ని మనం ఎట్లు ఎట్లా ఎంచుకోవాలంటే పింటగా ఎంచుకోవాలి మన లోపల నేత్రాశ శరీరాశ జీవపు డబ్బం మన లోపల ఉండడానికి వీలు లేదు ఒక మనిషిని దేవుడు ఎచ్చించినా దేవునికి మనం ఎంచాలా వందనాలు చెల్లించాలి ఆయనకి ఇచ్చిందా థ్యాంక్స్ ఆయనకి ఇచ్చినా దేవుడికి వందనాలు చెల్లించాలి కాబట్టి ప్రతిదీ ఒకరు జీవితంలో చేయాలంటే దేవుడే చేశాడు కాబట్టి అది కలిగి మనం ఉండాలి మన లోపల ఆయన మనసు కలిగి మనము క్రీస్తు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి ముందుకి నడవాలి కాబట్టి ఆ దేవుడు మనకి తోడ అయి ఉంటాడు దేవుడికి ఎట్లుందంటే అభిష్టమై ఉన్నాడని ఇక్కడ అంటా కాబట్టి ఒక ఐశ్వర్యమును మరి ఆశీర్వాదమును ఆయనే కలగేస్తాడు కాబట్టి నరులో కష్టం చేత కాదు సొంత శక్తి చేత కాదు దేవుడు ఇచ్చే శక్తితోనే అది జరుగుతుంది కాబట్టి మనము ఇక మాటలు మనం విన్నాం కాబట్టి దేవుడు మన ఈ యొక్క వాటలు మన హృదయంలో భద్రపరచాలే అని మనం ప్రార్థన చేసాం చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక స్తోత్రం పరిశుద్ర మహిమలా రాజ్యానికి వందనాం ఏసు కృష్ణజానికి వందనాలు వాక్యం ద్వారా మీరు మాతను మాట్లాడినా దేవానికి వందనాం దేవానికి స్తోత్రం దేవా ఏసు వందనాలు చెల్లిస్తూ దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ఆ ప్రార్థన మీ దూపానికి చేర్చుకుని నామానికి స్థుతి మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణం వరుషునాం తండ్రి ఆమెన్ థ్యాంక్ బ్రదర్ థ్యాంక్ యూ గ్లోర్ సిస్టర్ ప్రైజ్ లాడ్ దేవుడు నిన్ను దీవించిన దేవునికి స్తోత్రము మరి ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి యాదగిరి బ్రదరు రేణుకా సిస్టరు అభి కొరకు ఒకరి చేయండి దిలీప్ కుమార్ ప్రైజ్ లాడ్ దిలీప్ కుమార్ అన్న యాదగిరి బ్రదరు రేణుకా సిస్టరు అభి కొరకు ప్రార్థించండి పరిస్థితుడుమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కనికిరం గల తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి గడిచిన కాలం అంతా ఈ దినం వరకు మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రములు ఇంతవరకు ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభ ఆ యొక్క విన్న వాక్యానికి తగినట్టుగా మేము జీవించుటకునైనా మీ కృప దయచేయండి మాలో ఏమన్నా ప్రభా ఆ వాక్యానికి తగినట్టుగా లేని జీవితం మేము కలిగిన వారం అయితే ప్రభువ ఈ దినం ఒప్పుకుంటున్నాము నాయన విడిచిపెడుతున్నాం మమ్మల్ని క్షమించండి కనికరించండి ప్రభువ అలాగే తండ్రిని చిత్తానుసారంగా మమ్మల్ని ముందుకు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే తండ్రి దేని గురించి కూడా చింతపడకుడి కానీ ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతా పూర్వకముగా విన్నపములు దేవునికి తెలియజేయమన్నావు ప్రభు కాబట్టి రేణుకా సిస్టర్ గురించి నాయన తండ్రి యాదగిరి బ్రదర్ గురించి అలాగే అభి గురించి ప్రభా నీ సన్నిధిలోనైనా మీ పాదాల య ఉండి తండ్రి మికు మొరపెడుతున్నాం తండ్రి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం ప్రభ్వాయినా తండ్రి నా యొద్ధకొచ్చి వారిని ఎవరిని ఏమాత్రము కూడా త్రోసివేయని గొప్ప దేవుడవు జాలిగల్ల దేవుడవు దయగల్ల దేవుడవు కనికరం గల్ల దేవుడవు తండ్రి కాబట్టే ప్రభా యాదగిరి బ్రదర్ని అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి అరికాలు మొదలుకొని తండ్రి నడినంత వరకు ఆ బ్రదర్ని మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ రోడ్డు ప్రమాదంలో అయిన ప్రతి గాయాన్ని మీరు మాన్పండి ప్రతి గాయాన్ని మీరు కట్టండి మీరు పొందిన గాయముల చేత స్వస్థత కలుగుచున్నది ప్రభావ ఆ యొక్క స్వస్థత యాదగిరి బెదరికాను గ్రహించండి త్వరగా కోలుకున్నటకునైనా మీ కృప దయచ్చేయండి ప్రభా ఆయనకి మారుమనసు దయచేయండి మీ రక్షణలోకి నడిపించండి ఈ శ్రమలో ప్రభ కుటుంబానికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవనాయన అలాగే ప్రభా నయన రేణుకా సిస్టర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అరికాల మొదలుకొని తండ్రి నడినంత వరకు సిస్టర్ ని ముట్టి తాకి స్వస్థపరచండి సిస్టర్ కున్న ప్రతి బలహీనత నుంచి మీరు నాయన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా నూతనమైన మీ బలము దయచేయండి నూతనమైన మీ పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి నా ప్రభా తండ్రి నూతనంగా మీ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి నైనా మీ సేవలో తండ్రి సిస్టర్ని నైనా ముందుకు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి సిస్టర్కున్న ప్రభా తండ్రి ప్రతి సమస్యల నుండి మీరు విడిపించండి దేవా తండ్రి ఆమె ద్వారా పరిచర్య కూడా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అభిని కూడా చిన్నబాబుని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నేను బిడ్డకు మీరే మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మంచి జ్ఞానం తెలివిని దయచేయండి తండ్రిని ఎందు లోబడి భయభక్తులు కలిగి నీ సన్నిధిలోనైనా ఆ బిడ్డ ఉన్నటకు మీ కృప దయచేయండి మీ శిక్షలో బోధలో పెంచబడటకు మీ సహాయము దయచేయండి వయసునందు జ్ఞానమందు మనుషుల దయందు నీ దయందు ఆ బాబు వరిదిల్లే కృప దచ్చేయండి చదువుకుంటుండగా అయినా మీరే దీవించి ఆశీర్వదించి ఆ చదువులో ఉన్నతమైన స్థితికి మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను దేవ ఆ రీతి ఈ మూడు ప్రార్థన నాయనా మీరు జవాబు అనుగ్రహించినారని మేము సంపూర్ణంగా నమ్ముచున్నాము తండ్రి దానిని బట్టి ప్రభువా నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రభువ నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్లాడు అన్నారు పేర్లు చెప్తాను చెప్పండి ఉదయ్ సిస్టరు ఆమె హాస్పిటల్లో ఉంది ఆమె కారిన గాయాలతో ఉంది ఆమె గురించి ప్రార్థించండి తొందరగా కోలుకునేలాగిన ఆ గాయాలు దేవుడు మార్పు లాగన ఆపరేషన్ కొరకు ఆమెకు బీపు నార్మల్ గా ఉండాలి సుందర్రావు బ్రదర్ మంచి స్వస్థత కలగాలి ఆయన దేవుడు ఆయనను తాకి స్వస్థపరచాలి సుందర్రావు బ్రదరు ఎల్లిషమ్మ ఉదయ్ సిస్టర్ ఈ ముగ్గురు గురించి చేయండి సిస్టర్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాగణుడవు సర్వశక్తి మంతుడవు ప్రభ సర్వాధికారి అయిన నా తండ్రి గొప్ప నామంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం కృపగల ప్రభవ మా ప్రార్థనలు ఆలోచించేవాడా ప్రతి ప్రార్థనకు చెవి దేవుడవు ప్రభ నీ యొద్ధకు వారిని ఎవరిని కూడా నువ్వు నీకు నీకు కృపను బట్టి నీకు ప్రేమను బట్టి నీకు కరుణను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ రాత్రికాల సమయం అందు విజ్ఞాపన ప్రార్థనలు ప్రభ మా ప్రియుల కొరకు మేము చేస్తుండంగా ప్రతి ప్రార్థనకు ప్రభ మరి మీరని అతని జవాబుని దయచేసి సంపూర్ణమైన విడుదల స్వస్థత విడుదలకు కలగ చిమ్మని ఉదయ శిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన నచ్చండి ఆ బిడ్డను ప్రభ మీరు ముట్టండి నచ్చండి ఆ బిడ్డకున్నటువంటి ప్రభ ప్రతి బాధను తొలగించండి స్వస్థత సంపూర్ణంగా శరీరంకు ఆత్మకు కలుగ చేయమని నా ప్రభువు ఎలిషమసిస్టర్ విషయంలో కూడా కార్యం జరిగించండి ఆ ఐ సర్జరీ విషయంలో నచ్చండి మీరు బీపీ నార్మల్ గా ఉండుటకున్నచండి బిడ్డకు సహాయం చేయండి ప్రభ ప్రతి విధమైన ఆటంకంలను కొట్టివేయండి అందకారం అంత శక్తులు దురాత్మ సమూహాలు ఏసే శక్తి గల నా కాలిపోను గాక హాలెల్లు మీరు గొప్ప కారుడు జరిగించండి నా ప్రభ మరి అదేవిధంగా అభి బిడ్డ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నైనా తండ్రి ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా నతన్ని నడినతి నుంచి వరకు ప్రభా బిడ్డకు ప్రభా సంపూర్ణమైన విడుదల స్వస్థత కలగ ప్రార్థిస్తున్నాం యాదగిరి బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నైన్ ఆ బిడ మీరు ముట్టండి తండ్రి ఏసిన తండ్రి అంధకార శక్తులు మంత్ర శక్తులు ఏవి పనిచేస్తున్నా కూడా అన్ని కాలిపోను గాక ఏసే నామంలో ప్రభా బిడ్డకు రక్షణ కలగ చేయండి ఏమి యాక్సిడెంట్ లో ప్రభా మరి ఎంత ప్రమాదం జరిగినా కూడా నా తండ్రి నువ్వు ముట్టు వాడవు స్వస్తపరిచి వాడవు గాయంలో మాన్పు వాడవు నీ వినాయన నీకు గొప్ప కారణం ఆ బిడ్డల జీవితంలో ప్రతి ప్రార్థనకు ప్రభ జవాబు దయచండి మిమ్మల్ని అందరినీ నిలబెట్టండి ప్రభని మా ప్రార్థనలు నీ ఫలం కానేరవునైనా నీ యొక్క సన్నిధికి వెళ్ళిన ప్రతి ప్రార్థనకు నువ్వు నీకు వందనాలు చెల్లిస్తున్నావు నీకు గొప్ప కార్యంలో మరి ఈ బిడ్డల జీవితాలలో జరిగించమని మీ నామనికే సమస్త ఘనత మహిమ ప్రభావంలు చెల్లించుకుంటూ ఏ సక్తి గల అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక నేను ప్రార్థిస్తాను స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా నాయనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసు క్రీస్తు నామానికి అయా స్తోత్రాలు తండ్రి ప్రభువా నాయన మరి ఈ లోకంలో నాయా నమ్మదగిన వారు లేరు నాయన కానీ నువ్వు మాకు నమ్మదగిన దేవుడు మా ఆధారము నీవే ప్రభువా మా యజమానుడా నీకు స్తోత్రము సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తుంటున్నాం నాయన ప్రార్థించిన యొక్క ప్రతి ఒక్కరి గురించి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా సుందరరావు బ్రదర్ను ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా ముందు ప్రార్థించి ఆయన విజ్ఞాపన చేసిన ప్రతి ప్రార్థనలు మీరు అంగీకరించి ఆయా జవాబు దయచే దయచేయగల మీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థించిన ప్రతి ఒక్క దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో మేలులు సంతోషాలు మీ సమాధానము దయచేయమని కుడి వచ్చిన ఈ యొక్క జ్ఞాపకం చేసుకొని మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ గణత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తునంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ఇలాట్ వందనాలు ఏసు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కుడి ఉన్న మనకు మరి ఎవరు అవస్థతగా ఉన్న వారికి మరి వారికి దేవుడు ముట్టి మరి తోడైండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలు ప్రైజ్ ఇలా సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్లా